కాబట్టి నేను పుట్టాను అని పని కట్టుకుని మీరు ప్రకటించనే రాదు సందర్భం వచ్చినప్పుడు నేను పుట్టాను అనే అనే భావాన్ని బలం చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు పని కట్టుకుని నిషేధించాలి నేను పుట్టలేదు నిషేధించాలి ఆ పని మీరు చేసి చూడండి దాంట్లో ఉండే శోభయోట మీకు అనుభవానికి వస్తుంది మీరు అది చేయకుండా ఊరికే ఈ వేదాంతంలో ఇలా చెప్తారని మనదాన్ని మనం ఉంటే దాంట్లో ఉన్న అనుభవం మీకు రాదు మీరు చేసి చూస్తే మీకు అనుభవం కలుగుతుంది ఆ అనుభవం ఎలా ఉంటుందంటే చెప్పలేము వాళ్ళది వాళ్ళు పొంది దాని అనుభవాన్ని పొంది దాంట్లో జీవిస్తే తెలుస్తుంది తర్వాత అయిపోయింది ఆ శ్లోకం స ఉన్న ఈ శ్లోకాలు నేనే కొంచెం సాగతీసి నిలబెట్టాను ఇంతసేపు ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఏమిటో ఏదో సంథింగ్ ఈజ్ బర్నింగ్ బయట అయి ఉంటుంది స్వభావమృ భావోతి మర్త్యత పృతకేనామృతస్త కథం స్థాస్తి నిశ్చల ఒక వాది ఉన్నాడు వాడు అంటాడు ఆత్మ భావ అంటే తత్వము ఆత్మ అనుకోండి పరమాత్మ స్వరూపము చేత అమృతము అని అంటాడు సో మంచిది సో పరమాత్మ అమృతము అంటున్నాడు కదా అటువంటి అమృతమైన పరమాత్మ ఇప్పుడు నిజంగా మార్పులు చేర్పులు వచ్చేసి ఈ జగత్తుగా పగిలిపోయి పుట్టింది అంటాడు అంటే ఇప్పుడు స్వరూపము చేతనే అమృతమైన పరమాత్మ మర్త్యతాంగచ్చతి అనమాట వాడు చెప్పేది అది అది ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసి మా జగద్రూపంగా అనేకంగా యథార్థంగా అనేకంగా అయిపోయింది ఏకము అనేకం అయిపోయింది నారాయణుడు ఒక్కడు ఉండేవాడు ఏకముగా ఉండి ఏక ఏకాకిగా ఉండేవాడు ఇప్పుడు అనేకమై కూర్చున్నాడు నిజంగానే అనే నిజంగా అనేకమైపోయాడు అంటే ఇప్పుడు ఏకం పోయింది అనేకం వచ్చేసింది యథార్థంగానే అని చెప్తున్నాడు అని చెప్తుంటే వాడి యొక్క అమృత తస్య అమృత కృతకేనా వాడు చెప్పిన అమృతతత్వము పరమార్థంగా అమృతమా లేకపోతే కృత్రిమంగా అమృతమా కృత్రిమంగా అమృతం అవుతుంది అంతేగాని పరమార్థంగా అమృతం అవుతుంది కథం స్థాస్యతి నిశ్చల కృత్రిమమైన అమృతము అమృతంగానే నిలిచి ఉంటుందా నిలిచి ఉండదు అది నిశ్చలంగా ఉండాలి అమృతంగా ఉండాలంటే చలనం వచ్చేసిందంటే మృతిలో పడిపోయిందనమాట అది నిశ్చలంగా ఎలా ఉండగలుగుతుంది అచల ఆత్మగా ఎలా ఉండగలుగుతుంది అది మార్పులు చేర్పులు వచ్చేసి అది కూడా కాలప్రభావంలో నశించిపోయేదే అవుతుంది అంతేగాని అచలము లేక నిశ్చలము అమృతము అని నువ్వు ఎలా అంటావు ఓవైపున ఆ పరమాత్మ పగిలి అయింది అంటో ఇంకోవైపున ఆ పరమాత్మ అమృతము అని నీ అమృతం అది కృత్రిమమైన అమృతత్వం తప్ప యథార్థమైన అమృతత్వము కాలేదు ఉత్తు ఉత్తు అమృతత్వం కృతకేనా అమృత అంటే ఉత్తు అంటారు తెలుగులో అంటే అది యథార్థం కాదు ఉడికే మనం మాటవలసిన అనుకున్నాం అంతే ఏదో కొద్దిసేపు అలా అమృతం అని తర్వాత అమృతము కాదు ఏమీ కాదు అని కారిక ఎస్ పునర్వాదిన స్వభావ అమృతో భావ మర్తాతో జాయతే పరిణామవాదులు వీళ్ళందరూ పరిణామవాదుల్ని ఖండిస్తున్నారు ఇప్పుడు జగత్తు పరమాత్మ నుంచి పుట్టింది ఓకే మంచిది జగత్తు పరమాత్మ నుంచి పుట్టిందన్నప్పుడు పాల నుంచి పెరుగు పుట్టినట్టుగా పుట్టిందా దాన్ని పరిణామవాదము ఉంటాం లేక కాంతి నుంచి సినిమా పుట్టినట్టుగా పుట్టిందా దీన్ని వివర్తవాదము ఉంటాం కాంతి నుంచి సినిమా పుట్టినట్టుగా పుట్టిందంటే ఏమీ పుట్టనేలేదు ఊరికే పుట్టినట్టు అనిపించింది తప్ప ఏమీ పుట్టనే లేదు కాంతి కాంతిలాగే ఉంది తప్ప ఏదీ పుట్టలేదు ఏదీ గెట్టలేదు అది వివర్తవాదం మాయా ఓకే వేరే పాలు నుంచి పెరుగు పుట్టినట్టుగా పుట్టిందంటే అసలు పాలు పగిలితే దాన్ని పెరుగు అంటారు హఠాత్తుగా పగిలితే నీళ్ళకి నీళ్లు ప్రసాదానికి ప్రసాదాల ఉండి తినడానికి ఇబ్బంది ఉండదు స్లోగా పగలాలి అంతే కదండి పాలు భేదాన్ని పొందితే దానికే పెరుగు అనిపారు సో పాల నుంచి పెరుగు పుట్టినట్టుగా ఈ జగత్తు పరమాత్మ నుంచి పుట్టింద నువ్వంటే ఇక ఆ పరమాత్మ అమృతుడను ఎలా అనగలవు సో ట్రాన్స్ఫర్మేషన్ పరిణామవాదము అన్నది సుతరాము కుదరదు మీకు ఆశ్చర్యం ఈ పరిణామవాదాన్ని చాలామంది వాదులు నెత్తుకెత్తుకుంటారు చాలామంది వేదాంతులు వాళ్ళు వాదులు వాదులు అంటే ఏదో సిద్ధాంతం పట్టుకున్న లోకం మీద ప్రచారం చేసే వాళ్ళని వాదులు ఈ వాది పరిణామవాదాన్ని నెత్తిమే పెట్టుకుంటారు రామానుజాచార్యులు పరిణామవాది మధ్వాచార్యులు పరిణామవాది శాక్తేయులు గాణపత్యులు సౌరులు వీళ్ళందరూ పరిణామవాదులు ఏదో రకంగా పరిణామాన్ని అంగీకరిస్తారు సాంఖ్యులు ఈశ్వరుణ్ణయితే అంగీకరించరు వాళ్ళు పరిణామవాదులే తర్వాత బోధాయన మహర్షి పరిణామవాది తర్వాత వల్లభాచార్యుడు పరిణామవాది వీళ్ళందరూ పరిణామవాదులు వీళ్ళకి పరిణామవాదం వెనక ఈ సంఖ్యా బలాన్ని చూసి మీరు కంగారు పడకండి ఇంతమంది ఉన్నారనే తత్వం అలా ఏదైనా డెమోక్రసీను ఎలక్షను కాదుగా కాబట్టి వీళ్ళందరూ మతవాదులు పరిణామవాదులు అంటే మతవాదులు వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు ఇండియాలో ఫిలాసఫర్స్ వెస్ట్కి వెళ్ళారనుకోండి వ్యాటికన్ ఫిలాసఫీని దగ్గరికి రానివ్వరు వాళ్ళు చెప్తారు మేము ఫిలాసఫర్స్ కాదు మేం థియలాజీ అన్స్ అని చెప్తారు నేను బిషప్ను కలిశాను సో అతను అన్నాడు మాకు ఫిలాసఫీ మాకు కుదరదండి మేము థియాలజీ దే ఆర్ థియో అంటే గాడ్ గాడ్ ఇన్ ది హెవెన్ మాకు ఫిలాసఫీ అంటే గాడ్ ఇన్ ది హెవెన్ వాట్ ఈజ్ హెవెన్ అండ్ వాట్ ఈజ్ గాడ్ అని ఇలా మొదలు పెడతారు మీరు ఫిలాసఫీ అంటే కాబట్టి మాకు అది కుదరదు మేము ఒప్పుకోం వీఆర్ నాట్ ఫిలాసఫర్స్ వీఆర్ థియాలజీ దే ఆర్ క్లీన్ టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ క్లీన్ ఫిలాసఫర్స్ బెటర్ అండ్ రస్సెల్ అరిస్టాటిల్ దగ్గర మొదలుపెట్టి టోలమీ వీళ్ళందరూ కూడా ఫిజిసిస్టులు ఫిలాసఫర్స్ కలిసిమెలిసి ఉండేవారు సో బెటర్ అండ్ రెస్టెల్ వీళ్ళందరూ అరిస్టాటిల్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ ఇంకా చాలామంది ఉన్నారు షోపెన్ హ్యావర్ నీష్ నీషే మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఫిలాసఫర్స్ సో మతవాదులు వేరే ఫిలాసఫర్స్ వేరే ఇది వెస్ట్లో పరిస్థితి ఇండియాలో పరిస్థితి అది కాదు ఇక్కడ మతవాది ఫిలాసఫర్ ఏకం పాకం అయిపోయి ముద్దైపోయి కూర్చుంటారు ఇప్పుడు రామానుజాచార్యులు ఉన్నారనుకోండి ఈజీ ఎ ఫిలాసఫర్ ఆర్ ఈజీ ఎ థియలాజియన్ హీఈ్ ఎ థియోలాజియన్ బట్ హీ వా హిమ్సెల్ఫ్ ఆస్ ఎ ఫిలాసఫర్ ఇట్స్ ఓకే హీ హాజ్ ఎ రైట్ టు డూ వాట్ హీ వాట్స్ టు డూ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఇట్ దాంతో వీళ్ళు ఇప్పుడు వల్లభాచార్యులు ఉన్నారనుకోండి ఆన్ వన్ సైడ్ ఫిలాసఫర్ శుద్ధాద్వైతం అంటారా శుద్ధాద్వైతం శంకర్లది అద్వైతం ఆయనది శుద్ధాద్వైతం శుద్ధ ఏమిటి శుద్ధ అద్వైతం శంకరుల అద్వైతంలో ఈ రాసలీలలు ఈ డ్యాన్సులు ఈ పార్టీలకి స్థానం లేదు అంత మిథ్య కాబట్టి అది పరిణామవాదాన్ని అంగీకరిస్తే ఇవన్నీ సత్యం రాసలీలలు ఎందుకు అన్నానంటే వాళ్ళు దాని మీద అంత హడాలు చేస్తారు కాబట్టి అన్నాను నేను మొరవలో అన్నాను ఆ రాసలీలలు ఈ గోపికలు ఈ నిద్రలేపడాలు ఈ తిరుపలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా లేకుండా అయిపోతాయేమో వీళ్ళ తస్సదయ్య ఈ మాయావాదం పెడితే అని చెప్పేసి వాళ్ళకేమో దాన్ని పరిణామవాదం పెట్టుకున్నారు వాళ్ళు థియాలజీని నిలబెట్టుకున్న కోసం పరిణామవాదం పెట్టుకున్నారు బృందావనం సత్యం పరిణామవాదంలో కుదురుతుంది తప్ప మిథ్యావాదంలో మాయావాదంలో ఎలా కుదురుతుందండి కాబట్టి మీకు నిఖార్సైన ఫిలాసఫరు క్లీన్ ఫిలాసఫర్ శంకర్లు ఒక్కరే ఈజ్ ది ఓన్లీ ఫిలాసఫర్ మిగతా వాళ్ళందరూ కూడా సగం ఫిలాసఫీ సగం థియాలజీ కొంత పురాణం కొంత ఇది సో ఈ వాదిన యపున మళ్ళీ ఈ పరిణామవాదం పెడతాడు ఈ పరిణామవాదంలో కార్యకారణ భావం ఉంటుంది కారణం పరబ్రహ్మ లేక పరమాత్మ జగత్తు కార్యము పరబ్రహ్మ మార్పు చెంది కారణం వచ్చి కార్యము వచ్చింది అని మళ్ళీ పరిణామవాదాన్ని ముందుకు పుష్టి చేస్తాడు ఈ వాది ఎస్య పునర్వాదిన పరిణామవాదిన ఈ పరిణామవాది ఇలా కదా ఆయన మాకు ఈ సమాధానం చెప్పాలి ఇప్పుడు భావ అంటే కారణము పరబ్రహ్మ పరమాత్మ అది స్వరూప స్వభావం అంటే స్వరూపం స్వభావేన అమృత అమృత వాన వా అది స్వరూపము చేత అమృతమా కదా అయ్యో అయ్యో అమృతం అమృతం అమృతం పరమాత్మ పరబ్రహ్మ అమృతము అయితే అది పరిణామం చెంది జగత్తు వచ్చింది అంటున్నావు అంటే జగత్తు సత్యమేనా సత్యమే పరిణామం కూడా సత్యమే సత్యమే అంటే పరమార్థత మర్త్యతాంగతి పాలు భ్రష్టమై పాలు భగ్నమై మీకు పెరిగి వస్తుంది కదా కాబట్టి యథార్థంగానే ఆ పరమాత్మ అమృతమైన పరమాత్మ ఇప్పుడు మర్త్యమై కూర్చున్నది అదేనా నీ వాదం అటువంటి వాదంలో తస్య ప్రాగుత్పత్తే స్వభావ స్వభావత అమృత ఇది ప్రతిజ్ఞ మృషైవ సో ఆ వాది చెప్పే ప్రతిజ్ఞ మేము బలగుద్ది మరీ చెప్తాడు ఏమిటి నారాయణుడు అంటాడు ఓకే నారాయణుడు ఏమిటో చెప్పు అజహ అంటాడు సృష్టికి పూర్వం నారాయణుడు ఏమిటయ్యా అజహ ప్రాగుత్పత్తే సహాభావ అజహ అమృత స్వరూపము ఆ నారాయణుడు స్వరూపం అమృతము మరి జ అయితే ఎలా అవుతుంది కాబట్టి అజము అమృతము అని ప్రతిజ్ఞ చేస్తాడు అని బలగుద్ది చెప్తాడు సో ఓ వైపును సృష్టికి పూర్వం నారాయణుడు లేక పరబ్రహ్మ అజహా అమృత అని చెప్పి సృష్టి సత్యం పరిణామ సత్యం అని నువ్వంటే నీ ఒరిజినల్ ప్రతిజ్ఞ మురుష తప్పు ప్రతిజ్ఞ నీ ప్రతిజ్ఞను నువ్వే చెడగొట్టినట్టు అయినది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ వాదులు పరిణామవాదులు ఏమని చెప్తారంటే అమృతము అవినాశి అయిన పరమాత్మ ద్వైత జగత్తైనది జీవుడైనది సృష్టి వచ్చినది ఇప్పుడు జీవా ఈశ్వర జగత్తు మూడు ఉన్నాయి ఈ అజము అమృతము అవినాశి అయిన పరమాత్మ పగిలి నిజంగానే పగిలి ఈ మూడు వచ్చాయి అని చెప్తే ఇది ఎలా ఉందండి నువ్వు చెప్పిన ప్రతిజ్ఞ తప్పుపోలేదు అజము అమృతము అయిన పరమాత్మ అను ఆ ప్రతిజ్ఞ మురుష అంటే ఇట్ ఈజ్ అసత్యం అని అర్థం మృష అంటే కాబట్టి నీ ప్రతిజ్ఞ అసత్యము అండ్ తర్వాత ఈ సృష్టి జగత్తు సృష్టి ఇది ఇది నశిస్తుంది ఇది నశించి మళ్ళీ నీ పరమాత్మ తేల్తాడు నీ పరమాత్మ భగ్నమై ఈ జగత్తు వస్తుంది ఈ జగత్తు నశించి మళ్ళీ పరమాత్మ వస్తాడు యా బాధే కాబట్టి పరమాత్మ పుట్టింది మృతమవుతోంది అన్నట్టుగా తేలింది తప్ప అజము అమృతము అని ఎందుకంటే ఈ జగత్తు సత్యము చెప్పి మీరు ఏ తత్వాన్ని నిలబెట్టలేరు తర్వాత జగత్తు సత్యము అని చెప్తే మీకు ఫిలాసఫీ లేదు ఇంకా ఎందుకంటే ఫిలాసఫీ ఫౌండేషన్ ఏమిటంటే మీకు జగద్రూపంగా అనుభవానికి వచ్చే నానాత్వం ఏది కలదో ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ అపియర్స్ టు బి ఏదో దాల్మె కాల హై అది కనబడుతోంది కానీ కనబడుతోంది నిజమనిపిస్తోంది కానీ నిజం కాదు ఇది సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ ఇప్పుడో మీరు ఆలోచించుకోండి పదేళ్ల క్రితం మీ దేహం ఎలా ఉంది ఇప్పుడు మీ దేహం ఎలా ఉంది మార్పు వచ్చేసింది కదా ఏమిటమ్మా పదేళ్ల క్రితం నా దేహం ఒకలా ఉండేది ఇప్పుడు ఇంకొకలా ఉంది ఏదో మార్పు వచ్చింది ఈ దేహంలో ఈ మార్పు వచ్చే దేహం నేనెలా అవుతాను ఇది నిరంతరం పరిణామం చెందేది ఇది వినాశశీలు కదా నేను వినాశీలు అవుతానా నేను అమృతస్వరూపుణ్ణి కదా అని వీడు ఆలోచించుకుని తన తత్వాన్ని వీడు తెలుసుకోవాలి కానీ అప్పుడు వీడు ఫిలాసఫీ వైపు మొగ్గు చూపినోడవుతాడు కానీ దేహమే నేను అనుకున్న వాడికి ఫిలాసఫీ ఉంటుందండి వాడికి ఫిలాసఫీ ఉంటుంది వాడికి థియాలజీయే ఉంటుంది ఈ దేహం ఇంకో కొంతకాలం ఇది కులాసాగా ఉండాలి కాబట్టి దేవుణ్ణి పట్టుకో డాక్టర్ని పట్టుకో దేవుణ్ణి పట్టుకో అలా ఉంటుంది తప్ప వాడికి ఏవో చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి చిన్న చిన్న భయాల నుంచి బయటపడడానికి దేవుడిని రోజు దేవుడని ఓసారి సంసారంలో ఇంకోసారి ఓసారి సంసారాన్ని కౌగులించుకుంటాడు ఇంకోసారి దేవుడు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు వీడు వెళ్ళి వీడు వీడి దేవుడు కూడా వీడి సంసారంలో భాగంగా ఉంటాడు తప్ప యాంత్రోపోమార్ఫిక్ గాడ్ అవర్ డిజైర్స్ అండ్ అవర్ ఫియర్స్ షేప్ ది గాడ్ సో అటువంటి గాడ్ని పట్టుకుని వీడు వెళ్లాల్సిందే వెళ్ళాడాల్సిందే తప్ప ఒక థియలాజియన్గా హౌ కెన్ హీ బి ఎ ఫిలాసఫర్ ఈ కెనాట్ బి ఎ ఫిలాసఫర్ కాబట్టి పరిణామవాదము అంగీకారము కాదు ఎందుకంటే అద్వయ ఆత్మతత్వము జగత్తుగా పుట్టింది జగత్తు విలీనమై మళ్ళీ అద్వయ ఆత్మతత్వము నిగ్గు తేలినది అని నువ్వు అంటుంటే ఇంకా అద్వయ ఏం మిగిలింది ఎలినో అద్వయాదే కాబట్టి పరిణామవాదము కానీ పుట్టుక గిట్టుట ఇటువంటి మాటలు కానీ పరమాత్మస్వరూపమునందు పొసగవు కథంతరిహి అయితే మా ప్రతిజ్ఞ మృష మరి ఏమిటి మా ప్రతిజ్ఞ ఏ విధంగా మృష అంటే కృతకేన అమృత తృతకేన అమృత చూడండి వాడి ఆ వాది యొక్క ఆ భావము ఆ తత్వము అంటే ఆ పరమాత్మ నువ్వేమంటున్నావు నారాయణుడు నారాయణుడి నుంచి పరిణామం చేత జగత్ వచ్చిందని నువ్వు అన్నావచ్చు కదా చూడు నీ నారాయణుడు అంటే తస్య సభావ నీ నీ భావము నీ తత్వము అంటే నారాయణు అంటే నారాయణుడు మరొకటి మరొకటి నువ్వు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఆ నారాయణుడు లేకపోతే ఆ భావము కృతకేనా అమృత అది వాస్తవంగా అమృతం కాజాలదు ఉత్తుగా మాత్రమే అమృతము అవుతుంది నీకు ఇష్టమైతే మరి నువ్వు చూసుకో సకథం స్థాస్యతి నిశ్చల అది నిశ్చలంగా నిశ్చలంగా అంటే ఏమిటి నారాయణుడు అమృతుడు అయితే పరబ్రహ్మ అమృత అమృతము ఈ అమృతము పరిణామం చెందింది అయినా కూడా అమృతంగానే ఉంది దాని నిశ్చల అంటే అమృతత్వం అనే స్టేటస్లో మార్పు ఏం లేదు అది ఎలా కుదురుతుంది కథం నిశ్చలహాస్థాస్యతి ఓవైపు పరిణామం చెందుతోంద నువ్వంటే కథం నిశ్చలహాస్థాస్యతి నువ్వు పాలలో తోడు వేసేస్తే ఇంకా కాఫీ పనికి రాదు అంతే అబ్బాబే కాఫీ కూడా పెట్టుకోవచ్చు అంటే క్యా బాత కాబట్టి పరిణామం అయిపోయింది అంతే దేవుడు ఇంకా లేడంతే జగత్తు వచ్చేసింది కాబట్టి జగత్తు అంజేతనే ఇంకో పక్షం ఉంది అంత దేవుడు కొంత కొంత కొన్ని పాలు కాఫీకి మనం తీసి పక్కన పెట్టుకున్నట్టుగా కొంత కొంత దేవుడు పరిణామం చెందుతాడు ఇంకో కొంత దేవుడు పక్కన నిలిచి ఉంటాడు అంటే అప్పుడు దేవుడిలో వ్రణం వస్తుంది ఒక ఒక డొల్ల ఏర్పడుతుంది దేవుడిలో ఓహో ఎందుకంటే కొంత దేవుడు పక్కకు పోయి అయిపోయాడు కాబట్టి జగత్తుంది కదా ఏ మేరకు జగత్తుందో ఆ మేరకు దేవుడిలో డొల్ల డొల్ల అంటే తెలిసిన గ్యాప్ ఏర్పడుతుంది అది కాబట్టి పరిణామవాదము అంగీకారము కాదు అమృతస్వభావత స్థాస్యతి కాబట్టి నీ పరబ్రహ్మ అమృతము అలా అమృతంగానే మిగిలి ఉంటుంది అనే మాట కుదరదయ్య పరిణామం చెంది జగత్తు నిజంగానే అయింది అని నీ పరబ్రహ్మ అమృత రూపముగా ఏ విధముగానైనను నిలిచి ఉండజాలదు ఆత్మజాతివాదిన సర్వదా అజన్నామా నాస్ సర్వమేతన్మర్త్యం చూడు ఈ సర్వం చూసుకో ఈ సర్వం చూడు ఈ జగత్తు ఇది అమృతమా మర్త్యమా మర్త్యము వినాశస్వభావము గలది ఓకే ఇక ఆత్మ పరమాత్మ ఉంది ఈ పరమాత్మ యథార్థంగా పుట్టింది అని నువ్వు వాదిస్తున్నావు కదా ఆత్మజాతి వాది కాబట్టి పరమాత్మ పుట్టింది అంటే పరమాత్మ మర్త్యమా అమృతమా మర్త్యము కాబట్టి జగత్తు మర్త్యమే ఈ జగత్ కారణమైన పరమాత్మ మర్త్యమే నీ బతుక్కి అమృతం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకే నీకు అమృతం లేదు నీ వాదంలో అమృతం అనేది ఏదీ లేదు అది వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫిలాసఫీని వదిలిపెట్టేసి పురాణాల మీద విరుచుకు పడిపోయారు అంతే పురాణం అంటే చల్తారత హ నడుస్తూ ఉంటున్నా పురాణం అంటే అలాగే ఉంటుంది పురాణంలో మంచి విషయాలు ఉంటాయి కానీ వీళ్ళన్నీ దాంట్లో పెట్టేస్తారు ఎవేవో యాడ్ చేసుకుంటూ పోతారు వీళ్ళు అనుష్పులు అల్లేసి పెట్టేస్తారు ఏ మీరు అడగచ్చు నీకెలా తెలుసు నాకు తెలుసు నాకు ఎలా తెలుసు అంటే నేను చెప్పలేను మరి ఎందుకంటే లడ్డూ తిని పుల్లారెడ్డి లడ్డూయా లేకపోతే సం సిల్లీ లడ్డూయా అది ఎలా తెలుస్తుంది మీకు ఎలా తెలుస్తుంది అది నాకు చూపించండి నేను అది అది వ్యాసుదో కదో నేను చెప్తా ఎలా అంటే ఏం చెప్తాం ఒకడు ఒక భోజమహారాజు గారి దగ్గరికి పద్యం పట్టుకెళ్తే అక్షర లక్షలు ఇస్తాడనే ఓ ప్రతీతి ఓ పద్యం అంటే అనుష్ ఓ సగం రాశాడు భోజనం దేహి రాజేంద్ర ఘృతసు ఉపసమన్వితం అని ఓ సగం రాశాడు ఓ రాజేంద్ర అంటే ఓ రాజశ్రేష్ఠ పప్పు నెయ్యి ఘృత నెయ్యి సూప అంటే పప్పు ఆ రెండింటితో కూడిన భోజనము నిమ్ము అని రాశాడు సగం శ్లోకం పట్టుకెళ్తే ఎలా ఒప్పుకుంటాడు పూర్తి శ్లోకం పట్టుకెళ్ళాలి కదా ఈ రెండో శ్లోకం ఇంకేవనాలో తెలియలేదు ఆయనకి ఇప్పుడు కాళిదాసు స్నానం చేసి నది స్నానం చేసి ఇంటికి వెళ్తుంటే కాళిదాసు కాలం ఇ పడ్డాడు నాకు సగం వచ్చిందండి శ్లోకం ఇంకో సగం రాలేదు మీరు అనుగ్రహించాలని మీకు తెలిసే ఉంటుంది కదా సో అప్పుడు కాళిదాసు పాపం ఆయన స్నానం చేసి వస్తున్నాడు పొన్లే ఆయనదో పద్యమ సగం రాలేదు కదా అని మాహిషంచ శరత్ చంద్రికాధవధి అని రాసిచ్చాడు శరత్కాలపు వెన్నెలవలే తెల్లనైన పెరుగు కూడా ఇమ్ము అని దాంట్లో పప్పును నెయ్యే కాదయ్యా శరత్కాలపు వెన్నెల వలె తెల్లనైనా చల్లని పెరుగును కూడా ఇవ్వు అని ఉంది దేహీయ పైన ఉంది ఇది యాడ్ చేసాడు ఈయన అది వెంట వెంటనే రాసేసుకుని తాటాక్ మీద రాసేసుకుని మహానందంతో వెళ్ళిపోయాడు రాజ్యసభకి మహారాజా ఓ పద్దెనిమిది చదువుతాను మీరు విన్నవించ విన్నవిస్తాను సరే చదువు చదివాడు చదితే వెంటనే చూడు ఫస్ట్ హాఫ్ నీది సెకండ్ హాఫ్ ఎవలదో చెప్పు తల తీసేస్తా లేకపోతే మహారాజా పొరపాటు అయిపోయింది కాళిదాసు మహాకవి దగ్గర నేను తీసుకున్నాను మంచిది ఫస్ట్ హాఫ్కి నీకు రూపాయి ఇస్తున్నా సెకండ్ హాఫ్కి ఒక లక్ష ఇస్తున్నా లక్ష ఒక్క రూపాయి పట్టుకెళ్తా కాబట్టి ఎలా తెలుస్తుంది తెలుసు వాడికి తెలుస్తుంది కాబట్టి పురాణంలో ప్రతి శ్లోకము వ్యాసుడే రాశాడు అనేది అదే ఒక విశ్వాసం తప్ప మరొకటేం కాదు అయితే ఈ మధ్యకాలంలో పురాణాలు వదిలిపెట్టేశారు పురాణాన్ని పట్టుకుంటే కూడా దాటి వాళ్ళు భాగవత పురాణం పట్టుకున్నాను అనుకోండి ఎన్ని కథలున్నా బోల్డ్ తత్వం దాంట్లో తత్వాన్ని పూర్తిగా జాడించేసి వదిలిపెట్టేయడం కుదరదు ఎంతో కొంత తత్వం ఉంటుంది వీళ్ళు ఆ తత్వాన్ని కూడా సహించలేరు ఇంటికి కారణం రాసినట్టు అనిపిస్తుంది ఆ తత్వం అందుకోసం ఏం చేశారంటే ఆగమములు అని పెట్టుకున్నారు ఇంకా ఆగమం అని పెట్టేసుకుంటే ఇంకా మీరు పెట్టేకపోవచ్చు అంతే ఇంక మీరు ఎలా నడిపించినా నడిచిపోతుంది ఏదైనా మీరు చేసేయచ్చు ఆగమంలో ఇలా ఉందంటూ ఉండవచ్చు ఏముందో ఏం లేదో ఏదో ఉండే ఉంటుంది కూడా ఆగ మళ్ళీ ఆగమంలో ఏవి కరెక్టు శైవాగమాలు బేకార్ పాంచరాత్రగమే కరెక్టు లేదు అసలు పాంచరాత్రాగమం తప్పు శైవాగమే కరెక్ట్ అని శ్రీశైలం వాళ్ళు అంటారు తర్వాత పాంచరాత్రా ఆగమం తప్పు వైఖానసాగమే కరెక్ట్ అని ఇంకొక వర్గం వాళ్ళు అంటారు ఈ ఆగమాలన్నీ వేస్టండి శాక్తేజమే సత్యమని ఇంకొక గ్రూప్ ఉంది మీకు బెంగాళ వైపు వెళ్తే దొరుకుతారు కాబట్టి ఈ ఆత్మ మన హిందూ ధర్మంలో ఉండే వెరైటీ ఉంది చూసారా ఇట్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ వీక్నెస్ ఎప్పుడు అలాగే ఉంటుంది సంవసారం అంటే అలాగే ఉంటుంది ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంటుందో అక్కడే వీక్నెస్ కూడా దాగి ఉంటుంది మంచిది సో ఆత్మ పుట్టింది అని పరమాత్మ అట్ ది సేమ్ టైమ్ జగత్తంతా కూడా మరణశీలము మర్త్యముగా దో దో నీకు అజన్నామ నాస్తివా నీ వాదంలో అజము అమృతము అనే తత్వం నీకు ఏది మిగలనే లేదు అత అనిర్మోక్ష ప్రసంగ ఇత్యభిప్రాయ కాబట్టి మోక్షం అనేది లేదు ఈ సంసారము నశించిదే దీన్ని పట్టుకుంటే దాంతోపాటు వీడు నశిస్తాడు పోని ఆ పరమాత్మలో ఐక్యం అవుదామంటే అది నశిస్తుంది కదా అది కూడా మళ్ళీ సంసారం మారిపోతుంది కదా కాబట్టి అమృతం లేకపోతే అమృతత్వమును పొందుట మోక్షం కాబట్టి అమృతత్వాన్ని పొందటము సంభవం లేకుండా సంభవం కాకుండా అయిపోతుంది అంటే అనిర్మోక్ష ప్రసంగ మోక్షం అనేది లేకుండా అయిపోతుంది పోనీ అయిపోతే అయిపోతుందంటే అది కుదరదు ఎందుకంటే ఇది మోక్ష శాస్త్రం వేదాంతము మోక్షశాస్త్రం మోక్ష శాస్త్రంలో మోక్షమే లేదంటే ఏదో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి దగ్గర డబ్బులు లేవంటే ఎలా కుదురుతుంది దాని పేరే రిజర్వ్ బ్యాంక్ అక్కడ ఎంతో కొంత ధనం ఉండాలి అలాగే మోక్ష శాస్త్రంలో మోక్షం లేదంటే अरे आदमी पूर्ति तपू भूतथ भूतथ वापी सुच्यनेश्रुति निश्चित युक्ति चवती नेतर मंजुशी श्लोक దీని మీద అవతారిక నను అజాతివాదిన సృష్టి ప్రతిపాదికాశ్రుతి నతే ప్రామాణ్యం అని పూర్వపక్షం అంటే అజాతవాదము మీరు చెప్తున్నారు అంటే పరమాత్మ జాతి పుట్టుక లేదు అజాతి అయితే నువ్వు అజాతివాదివి కదా నీవు వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తావు కదా వైదికుడు కదా మరి వేదంలో సృష్టి వాక్యాలు ఉన్నాయి ఫలానా అప్పుడు సృష్టి జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని సృష్టిని చెప్పే వాక్యం సృష్టి అంటే జాతే కదా కాబట్టి అజాతివాదికి మోక్ష వ్యవస్థ అమృతత్వము అజామో అదంతా పొసుగుతుంది అదంతా యుక్తియుక్తంగా చాలా బాగుంది కానీ వేదంలో చెప్పేటువంటి సృష్టి వాక్యాలకి ప్రామాణ్యము నిలబడదు ప్రామాణ్యం నచ్చతే కాబట్టి వేదము ప్రమాణము వేదంలో చెప్పిన సృష్టి వాక్యాలు అవి అసంగతములు అని ఎలా ప్రమాణం కదా నీకు కాబట్టి వేదము అప్రమాణముగుట అనే మహాదోషం నీ నెత్తి మీద వచ్చి పడుతుంది బౌద్ధులు ఉన్నారంటే మాకు మాకు అభిష్టం అంటారు వాళ్ళు మాకు చాలా సంతోషం రానియదే కానీ మరి వైదికులు కదా వీళ్ళు వేదం అప్రమాణం అనే మాట ఎలా కుదురుకుతుంది వైది పూర్వపక్షం ఇది ఏదో పెద్ద పూర్వపక్షంలాగా అనిపిస్తుంది కానీ మరి సిద్ధాంతం చూస్తే ఆ పూర్వపక్షం కూడా నిలబడదు ఎందుకంటే చూడండి మా అద్వైత సంస్కారము అది ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ సిద్ధించదు అద్వైత సంస్కారం ఇప్పుడు జగత్తు కనపడుతోంది ఈ కనపడే జగత్తు కనబడేదే కాని ఉన్నది కాదు సినిమా లాగా సినిమా కనబడుతూ ఉంటుంది చాలా గట్టిగా కనపడుతుందండి కనబడడం అంటే ఇల్లాగల్లా కాదు అందులో హై డెఫినేషన్ సినిమా ఉందే హైడెఫినేషన్ అంటారు ఇది డిజిటల్ ఇప్పుడు సినిమాలు డిజిటల్ ఉన్నాయా ఎందుకంటే నాకు ఎవరో చెప్పారు హాలీవుడ్లో పూర్వకాలంలాగా ఫిలిము ఆ సినిమాలు లేవు ఇప్పుడు దే దే హే హివెన్ అప్ వాళ్ళ సినిమా అంటే డిజిటలే మొత్తం అమెరికా అంతా డిజిటల్ చేశారని ఎక్కడో నేను న్యూయార్క్ టైమ్స్లో చదివాను అప్పుడు అనుకున్న ఇండియాలో ఏమైందని ఇండియాలో ఇప్పుడు సినిమా హాల్స్ ఎలా ఉంటాయి డిజిటలా ఇంకా లేదు డిజిటల్ సినిమా వచ్చేసిందండి వస్తుంది ఎప్పుడో డిజిటల్ వచ్చిందంటే అది చాలా డ్రామాటిక్గా కనపడుతుంది మీకు ఆ ఫిగరు చాలా ఇంపోజింగ్గా కనపడుతుంది అది చాలా రియల్ అనిపిస్తుంది వెరీ రియల్ అని అనిపిస్తుంది కాబట్టి సినిమా దృష్టాంతం మరింత పెర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే సినిమా ఎంత దృఢంగా సత్యం అని అనిపిస్తుందో మీరు చూడండి కానీ అది సత్యం కాదు ఈ జగత్తు కూడా అలాంటికే మన ప్రారంభం మనం జగత్తుని మన మనస్సు అనే ప్రసంలోంచి చూస్తూ ఉంటాం మనస్సుతో చూస్తాం మనం జగత్తుని ఈ మనస్సు ఏం చేస్తుంది ప్రిజం చేసి పనే చేస్తుంది ప్రిజం ఏం చేస్తుంది ఒక కారణాన్ని ఏడు మొక్కల మీకు చూపిస్తుంది సో మనస్సు కూడా ఆ పని చేస్తుంది మనస్సులో మనం రాగద్వేషాలని వివిధ సంస్కారాలని వాసనలని చాలా బలంగా నిలబెట్ నింపుకుని పెట్టుకుంటాం చాలా బలంగా నింపుకుని పెట్టుకుంటాం పెట్టుకునే అటువంటి మనస్సుని ద్వారా జగత్తుని మీరు ఎప్పుడైతే పరిశీలించారో మీకు జగత్తు చిన్నాభిన్నంగా ముక్క మొక్కలుగా కనపడుతుంది అనేక రాగద్వేషాలకు ఆస్పదంగా కనపడుతుంది కాబట్టి కనపడే జగత్తు మిథ్యా అని అది మిథ్యా ఈ ఉంటుంది అది యథార్థం కాదు సినిమా వంటిది ఎందుకు కాకూడదు స్వప్నం వంటిది ఎందుకు కాకూడదు అని మన మనస్సును ఇంద్రియములు ఉన్నప్పుడు కనపడుతోంది మనస్సు ఇంద్రియములు లేకపోతే కనపడనేటం ఈ నానాత్మము కాబట్టి ఈ నానాత్మ మిథ్య ఎందుకు కాకూడదు అద్వైతమే సత్యం అవుతుంది ఎందుకు కాకూడదు అని ఆ విధంగా వాడు ఆలోచించాలి అంటే వాడికి మహాపుణ్యం చేసిన వాడు అయి ఉండాలి ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత ఇప్పుడు మాండోత్య కార్కులు పాఠం నేను పాఠం నిర్వహిస్తున్నాను మీరు పాఠం కూర్చుని వింటున్నారు తప్పించి మీరు ఆలోచించండి సమాజంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణంలో అసలు ఇటువంటి మీమాంససులు ఎక్కడైనా ఉండేందుకు కూడా అవకాశం కాదు పెద్ద పెద్ద మఠాలు పెట్టుకున్నాయి మేమేమో శంకరాద్వైతం అని ఇది అనేది పేరు పెట్టి వాళ్ళు పూజలో వీచేసుకుంటూ ఒక కాలక్షేపం చేసుకున్నారు ఎందుకంటే ఇది చాలా కఠిన కత్తిమీద స్వామిది మన మనస్సులో ఉండే సంస్కారాలతోటి మనం జగత్తును చూడడం ప్రారంభిస్తాం తప్ప తత్వాన్ని చూసే పని చాలా అరుదుగా మీకు కనపడుతుంది అస్తూ ఇప్పుడు ఇక్కడ శంకరులు అక్కడ ఆయన ఏమంటున్నాడంటే గౌడపాదాచారులు ఏమంటున్నారంటే भूतः अभूत तो वापि सृज्य मने सश्रुति आय ओके आक्य गमी और यन उथ चाँ का मैन उन्ना मैन्न अमाइं चूचा చూడగానే చాలా గాఢంగా ప్రేమించాడు ప్రేమించి ఆమెను వివాహం చేసుకుంటా అన్నాడు అంటే ఒక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒకడు ప్రతి నాయకుడు వాడు అంగీకారం వాడు ఒప్పుకోలేదు ఈ వాడు వివాహం చేసుకోవడానికి వీరు లేదు సరే నేనే వివాహం చేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిని చూస్తున్నాను ప్రేమించాను నేనే పెళ్ళాడుతాను అని వాడు అడ్డు తగిలాడు ఈ అమ్మాయిని అడిగారు ఏ మాను వీడిని నేను వీడిని పెళ్ళాడిన వీడు దుష్టుడు నాకు వీడు అక్కర్లేదని చెప్తుంది మరి వాడెవడో నిన్ను ప్రేమించి నేను అతన్నే పెళ్ళి ఆడతానని అమ్మాయి కూడా అంటుంది అప్పుడు ఈ దుష్టుడు అనేక ఆటంకాలను కల్పించడానికి ప్రయత్నిస్తాడు ఎవేవో హింసలు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు అమ్మాయిని కిడ్నాప్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాడు ఇంతట్లోకి ఎవళ్ళో పెద్దలు సహకరించి ఆ కుర్రాడికి ఆ అమ్మాయితోటి వివాహం చేసి ఆనందంగా వాళ్ళని ఆశీర్వదిస్తారు సినిమా పూర్తయింది ఏమండే ఇప్పుడు ఈ సినిమా పూర్తయింది అనే వరకు అది సత్యమైన గాథ లేకపోతే కల్పిత గాథ అనే దాంట్లో మీకు తేడా తెలిసే అవకాశం ఏమైనా ఉందా లేదు కాబట్టి భూతత అభూతతో వాపి సమా సృజ్యమానే సృష్టింపబడి విషయంలో భూత అది యథార్థంగా జరిగిందైనా అభూతతో వాపి అది యథార్థంగా జరగలేదండి కల్పన ఉరికే సినిమా లాంటిది అయినా కూడా శృతిహీ సమా మీరు విని దాంట్లో తేడా ఏముంది తేడా ఏం లేదు తేడా ఏం లేదంతే కాబట్టి ఎందుకంటే ఆ చెప్పి కథ చూసారా అది నిశ్చితంగా ఉంటుంది చెప్తున్నప్పుడు ఆ చెప్తున్న కథ జరిగిన కథ నేను చెప్పాను అనుకోండి ఇలాంటి కథలు జరిగాయి సమాజంలో నాకు తెలిసి జరిగాయి అటువంటి జరిగిన కథ ఒకటి మీకు చెప్పాననుకోండి లేదా నేను సినిమా చూసి ఒక కల్పిత కథ ఆ కథ చాలా బాగుంది అని నాకు నచ్చి ఆ కల్పిత గాథను మీకు చెప్పాను అనుకోండి చెప్పడం అయిపోయిన తర్వాత నేను చెప్పిన లాస్ట్ సెంటెన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తప్ప నేను కథని చెప్తున్నప్పుడు ఎలా ఇప్పుడంటే సరళంగా తేల్చేశాను ఎందుకంటే ఈ ప్రేమ కథ గురించి ఇంత పొడుగ్గా ఎందుకు లేదు ఆగత ఇయడం సరళంగా తేల్చేశాను నేను దానికే చెలవలు పొలవలు నేను మాడవి కాకినమిత్రం కథ చెప్తాను వచ్చి కూర్చోండి మీకు తెలుస్తుంది ఎంత పకడ్బందీగా చెప్తాను దానికే చెలవలు పొలవులు పెట్టి వర్ణనలను జోడించి ఆ రస స్ఫోరకంగా నేను కథ చెప్తూ ఉంటాను మీరు ఏమనుకుంటారు ఈ చెప్తున్న కథ యథార్థ గాథ చెప్తున్నాడా స్వామీజీ స్వామీజీ పది పది చోట్లకి తిరిగిన వాడు ఏదో ఈయనకి ఇలాంటి కథ ఒకటి జరిగిన కథే తగిలి ఉంటుంది అనో లేకపోతే ఏదో సినిమా చూసి చెప్తున్నాడని మీరు ఎలా చెప్పగలరు హౌ కెన్ యూ డిసైడ్ యూ కెన్ డిసైడ్ ఎందుకంటే చెప్పేవాడు కొంచెం వాక్పటిమ గలవాడు గడుసువాడైతే నిశ్చితంగా చెప్తాడు యుక్తియుక్తంచాలా కరెక్ట్గా చెప్తాడు ఇప్పుడు సపోజ్ ఓ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి పంతొమ్మిది వందల అరవైలో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది ఇంకో అబ్బాయి ఉన్నాడు వాడేమో పంతొమ్మిది రెండు వేల సంవత్సరంలో పుట్టాడు ఈ అబ్బాయి వయస్సు ఇరవై ఏళ్ళు అమ్మాయి వయస్సు పదహారేళ్ళు వాళ్ళిద్దరికీ ప్రేమ అని చెప్పాను అనుకోండి అప్పుడు మీరేమంటారు ఏ స్వామీజీ నువ్వేదో గడబడి చేస్తున్నావు అని ముక్కు పట్టుకుంటారు ఎనభైలో పుట్టడం ఏంటి పదహారేళ్ళు లేటాయా రెండు వేల సంవత్సరంలో పుట్టి నువ్వేదో అంటే ఏదో కల్పించి చెప్తున్నావా ఓహో కల్పించి చెప్తున్నావా అని మీకు అక్కడే తెలిసిపోయింది నేను అలాంటి పొరపాట్లు ఏం చేయకుండగా చాలా పర్ఫెక్ట్గా చెప్పుకొస్తా మీరు ఎలా తెలుస్తా ఎలా చెప్పగలరు అది సత్యమో అసత్యమో ఎలా చెప్పగలరు అవకన్యూసే ఇప్పుడు సత్యనారాయణ వర్త కథ కనుక ఆ కుర్రాడేమో నన్ను ప్రశ్న అడిగాడు సత్యనారాయణ వృత్త కథ అది ఇంకో కథ చెప్తా అడగమనండి ప్రశ్న నేను చూస్తాను ఎందుకంటే భూతత భూతతో వాపీ అది జరిగిన కథ కావచ్చు జర జరిగిన కథ కాకపోవచ్చు కల్పిత కథ కావచ్చు కానీ నిశ్చితంగా యుక్తియుక్తంగా కన్విన్సింగ్గా నేను చెప్తాను నేను చెప్పడం అయిపోయిన తర్వాత అయ్యా ఇది కల్పిత గాథ జరిగింది కాదండి అని నేను చెప్తే మీకు తెలియాలి కానీ నేను చెప్పకుండా మీరెలా చెప్పగలరు కాబట్టి వేదల్లో చెప్పినటువంటి సృష్టివాక్యములు అదిగో సృష్టివాక్యం చెప్పింది కాబట్టి సృష్టి నిజంగానే జరిగిందని నువ్వెల్లా అంటావు భూతత అయి ఉండొచ్చు అభూతత అయి ఉండొచ్చు ఎందుకంటే వర్ణనలో మార్పు ఉండదు మీకు ఆర్గ్యుమెంట్ తెలిసిందా దా ఇట్ ఈస్ నిశ్చితం యుక్తియుక్తంచ ఎత్తద్భవతి నేతరత్ అది ఏదో అదే అవుతుంది కానీ చాలా ఖచ్చితంగా కథ చెప్పాడు కనుక చాలా యుక్తియుక్తంగా చెప్పాడు కనుక అది యథార్థమే అయి ఉండాలనో అది అది కుదురుతుంది చూద్దాం ఎత్తద్భవతి నేతరత్ భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు అది ఆ కారిక యొక్క సారం సో పూర్వపక్షం మీరు విన్నారు కదా ఇప్పుడు సృష్టి శృతులని చూస్తే పరిణామవాదమే పొసుకుతుంది అజాతవాదము సృష్టి శృతులకు విరుద్ధమైపోతుంది అని పూర్వపక్షం దాని మీద బాఢం సరేనయ్యా నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా సరే కానీ దీంట్లో మతలబు మాత్రం గలదు విద్యతే సృష్టి ప్రతిపాదిక శృతి నిజమే ఇప్పుడు సృష్టిని బోధించే శృతి లేదని మేమంటా ఉంది బాహం విద్యతే సృష్టి ప్రతిపాదిక శృతి ఇప్పుడు ఒక ఎవిడెన్స్ రికార్డు చేస్తున్నారు కోర్టులో ఎవిడెన్స్ రికార్డు చేస్తున్నారు సరే వాడు చెప్తున్నాడు రికార్డు చేస్తున్నారు చేస్తుంటే వాడు ఏమని చెప్పాడు చూడండి అక్కడ బాంబు పేరింది కదా ఆ ఆ స్థానానికి ఒక వ్యక్తి ఆ వెనకాల సంచిలో చేతి సంచిలో బాంబు పట్టుకురా పట్టుకొచ్చాడు నేను చూశాను వాడు లోపల ఆ చేతి సంచిలోంచి బాంబు తీసి విసిరాడు చూశాను వాడు మంచి యువకుడు బలంగా ఉన్నాడు వాడు వచ్చి విసిరాడు ఇలా ఉన్నాడు నేను చూశాను అని చెప్పి చెప్పి చెప్పి అంద చక్కగా రికార్డు చేసుకుంటున్నారు ఎవిడెన్స్ జడ్జి గారు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నాడు ఎందుకంటే కేసు సాల్వ్ అయిపోతుందేమో అని ఇంతట్లోకి నాకు తెలివి వచ్చింది అన్నాడు అప్పుడు జడ్జి ఏమన్నారంటే ఈ ఎవిడెన్స్ ఐ స్క్రాప్ దిస్ ఎవిడెన్స్ అని చెప్పారు ఇంకా ఎవిడెన్స్కి విలువే ఉంటుందండి కాబట్టి ఈ సృష్టి స్మృతులు అటువంటివి ఉన్నాయి సృష్టి స్ముతులు మీరు లేదంటల్లా కానీ వాటి ఎవిడెన్స్ని నువ్వు సృష్ శృతికి కొంచెం ముందుకు వెళ్ళి చెప్తుంది ఇంద్రో మాయాభిపురు రూప ఈయతే అని చెప్పింది చిట్టే ఇంద్ర అంటే పరమేశ్వరుడు పృథివయ్యాడు వాయువయ్యాడు ఆకాశవయ్యాడు ఇదే అయ్యాడు అదే అయ్యాడని చెప్పి చెప్పి చెప్పి మాయాభిపురూప ఈయతే మాయచేత ఇన్ని అయ్యాడండి అని చెప్పింది ఇప్పుడు ఏమైనట్టు ఇంతలోకి నాకు తెలియ వచ్చిందన్నట్టుగా అవ్వలేదు అజామి లోపాఖ్యానం ఉంటుంది ఇది ఇంతకుముందు చెప్పాను మీకు అజామి లోపాఖ్యానం మీకు లోకల్లో అజామి లోపాఖ్యానం చెప్పేవాళ్ళు కూడా చాలా మా చాలా చాలా అంటే చాలా అతి తెలివితేటలు వాళ్ళు ఏం చెప్తారంటే అజామిలుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడని చెప్పి ఆపేస్తారు మీరు ఎక్కడైనా వినండి ఎవళ్ళైనా అడగండి యమదూతలు వస్తారు విష్ణుదూతలు వస్తారు వీడిని తీసుకుపోవడానికి అక్కడ పెద్ద సంవాదము యమదూత విష్ణుదూత సంవాదము అని ఆ అధ్యాయానికి పేరు ఓ చాప్టరు యమదూతల ఆర్గ్యుమెంట్ దాని మీద ధర్మం అనగానేమి ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం ఎలా వస్తుంది పాప ఈ పెద్ద మీమాంస తాత్విక మీమాంస దీనికి విష్ణుదూతల రిప్లై అంతా అయిన తర్వాత యమదూతలు ఓడిపోతారు వెళ్ళిపోయి మా మేము అని వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుదూతలో ఈయన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోతారు నామజపంచేత వైకుంఠాన్ని పొందాడు అని ఆపేస్తారు ఇంతకు మించి చెప్పరు భాగవత సప్తాహాల్లో ఇంతకుముందు చెప్పరు నాలాంటి పిచ్చివాడు ఎవడో ఉంటాడు అది వేరే సంగతి కానీ ఇక్కడ ఆపేస్తారు కానీ నేను చెప్పిన భాగవతంలో ఏమని చెప్తానంటే ఇంకా ఉంది మరి నేనేం చేయని దానికి ఇంకా ఉంది ధ్రువోపాఖ్యానం కూడా ఇలాగే ధ్రువుడు వెనక్కి వచ్చేసి పటాభిశక్తుడైపోయాడు అని చెప్పి ఆపేస్తారు ఇంకా ఇంకో సగదం కథ ఉంది అది చెప్పరు ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి హడావిడికి ఆ కథ కొంత సన్నీళ్లు చల్లినట్టుగా ఉంటుంది అంచేత ఆ సెకండ్ హాఫ్ చెప్పరు ఈ అజామిలోపాఖ్యానంలో అసలు చెప్పరే చెప్పరు సెకండ్ హాఫ్ నేను ఎరగను ధ్రువోపాఖ్యానంలో ఇంకో సగం ఉందని నాకు తెలియని కూడా తెలియదు అజామి ఇంకో సగం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు మేము భాగవతం తర్వి రోజుల్లో అది చూసి అయ్యో ఇది ఇలా ఉంది ఏమిటండి అంటే అవునా అన్న అలాగే ఉంటుందని చెప్పారు కాబట్టి కథని సీరియస్గా తీసుకోవద్దని అభిప్రాయం సో అజామి లోపాఖ్యానంలో ఏమవుతుందో తెలిసినా వాడికి తెలివి వస్తుంది తెలివొచ్చి అంటాడు అబ్బా ఈ స్వప్నంలో ఈ యమదూతలకి విష్ణుదూతలకి సంవాదము నేను రియల్లా అన్నంత వివిడ్గా నేను చూశాను నాకు ఈ సంవాదం అంతా గుర్తు కూడా ఉంది యమదూతలు చెప్పిన ఆర్గ్యుమెంట్కి విష్ణుదూతలు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనసులో ఇంకా మెదులుతోనే ఉన్నాయి అనుకుంటాడు అనుకుని ఈ కళ నాకేదో సందేశాన్ని ఇస్తున్నట్టుందే అనుకుంటాడు అనుకుని నేను ఇంక తప్పు పనులు చేయను తాగుడు మానేస్తాడు జోదం మానేస్తాడు వ్యసనాలన్నీ మానేసి హరిద్వారా వెళ్తాడు వెళ్ళి తపస్సు కఠినమైన తపస్సు చేస్తాడు మోక్షాన్ని పొందుతాడు అది కథ ఈ కథ చెప్తా ఇలా చెప్తారా ఇలా చెప్తే ఏమవుతుంది అతను కఠినమైన తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందేడని ఉంటుంది నామ నామా ఓసారి కా నామం చెప్తే మోక్షాన్ని పొందేయడం ఉండదు నామం గొప్పది దాంట్లో సందేహం లేదు కానీ జ్ఞానాన్ మోక్ష నాతో నా నా నామా నా నా నామం నామం నుంచి జ్ఞానంలోకి వెళ్తాడు ఎనివే సో ది పాయింట్ ఈస్ వెల్ నోన్ కనుక ఆ వాక్యం చూడండి ఎలా ఉందో ఆ గౌడపాదాచార్యులు ఒక గంభీరమైన విషయాన్ని అంటే మన దృష్టి కోణాన్ని పట్టుకుని కుదిపేసేటువంటి విషయాన్ని ఆయన ఎలా చెప్పాడో చూడండి భూతతో భూతతో వాపి సృజ్యమానే సమాశ్తి సమానంగా ఉంటుందమ్మా ఆ సృష్టి యథార్థ సృష్టి కల్పిత సృష్టి అయినా కూడా సృష్టివర్ణన సమానంగా ఉంటుందమ్మా నువ్వు సృష్టివర్ణను చూసి నువ్వు కంగారు పిడిపోకు అది సృష్టి వర్ణలు బాగుంది కాబట్టి ఇది యథార్థ వేరే కల్పితమైనప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి డోంట్ కమ్ టు ఇన్ఏ కంక్లూషన్ అజాతవాదం అని అనంటలేదు నేను అజాతవాదమైన జాతవాదమైన వర్ణన మాత్రం అలాగే ఉంటుంది సో డోంట్ బి ఇన్ ఎ హరి అని చెప్పి చెప్తున్నాను రేపు కంప్లూట్ చె పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముదస్ పూర్ణశ్య పూర్ణమాశిష్యుతే ఓ శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమీ ఓం తత్సష్ణార్పణమస్తూ